ఆయన అభిప్రాయం వేదము అని అభిప్రాయం సో వాళ్ళ బా అయిపోయింది చూడండి వా బా అయింది బా మీద కొంచెం బలం పారేసేపటికి బా అయింది దాంతో ఎంత భ్రమణ కలిగిస్తుంది కాబట్టి సో సుస్పష్టంగా ఉచ్చరించాల్సిన అవసరం ఉంది వర్ణ స్వర వర్ణ అకారాది స్వరహ ఉదాత్తాది సో దట్ ఈస్ వాట్ ఐ హేయింగ్ సో ఈ వాయిస్ బాక్స్ ఉండే ఈ ఆపరేటర్స్ దీంట్లో ఈ స్థానాలన్నీ ఉన్నాయి ఈ స్థానంతో ఉచ్చరిస్తాం ఇప్పుడు ఆ ఉందనుకోండి ఆ ఉచ్చరించడంలోనే కంఠము అనే స్థానంతో ఉచ్చరిస్తాం కంఠస్థానమే అకారస్య కంఠ కంఠస్థానంలో ఉచ్చరించడంలో కూడా మళ్ళీ కంఠం యొక్క అధోభాగంతో ఉచ్చరించడం ఊర్ధ్వభాగంతో ఉచ్చరించడం ఈ రెండింటికి సమానంగా అటు అధహ కాకుండా ఇటు ఊర్ధ్వ కాకుండా సరి సమానంగా ఉచ్చరించడం అని మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి అదే మీరు చేస్తున్న పని ఇది అంతా ఎనాలిసిస్ చేయటంగా చేస్తే ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ మీరు మామూలుగా నేను అన్నట్టుగా అంటున్నారు కదా సో ఇట్ ఈస్ కమింగ్ ఆల్ రైట్ అంటే అదనర్థం ఏంటంటే మీరు కరెక్ట్గా ఉచ్చరిస్తున్నారని అర్థం సో ఈ స్థానము తాలువు మొదలైన స్థానములు తాలువు అంటే దవడలు తాలువ మొదలైనటువంటి స్థానములు ఏవైతే గలవో వీటి యొక్క ఊర్ధ్వభాగములను ప్రవే ఊర్ధ్వభాగముల ద్వారా ఉచ్చరిస్తే దానికి ఉదాత్తము అధోభాగం ద్వారా ఉచ్చరిస్తే అనుదాత్తము ఇప్పుడు కరెంట్ వచ్చింది రెగ్యులర్ కరెంట్ అన్ని ఫ్యాన్లు తిరుగుతాయి ఉచెవర్ ఈజ్ ఆన్ బాగుందండి వెరీ గుడ్ టెస్ట్ అని నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే కరెంటు పోయినప్పుడు ఇంక మీరేమి డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేస్తే కరెంట్ వచ్చినప్పుడు మళ్ళీ అన్నీ ఆన్లోకి వచ్చేస్తాయి ఫస్ట్ సో ఉదాత్తము అనుదాత్తము పైకి కాకుండా కిందికి కాకుండా సమాన స్థాయిలో మెయింటైన్ చేశారనుకోండి దానికి స్వరితము అని అంటారు ఈ స్వరితంలోనే ఇంకో వెరైటీ ఒకటి ఉంది కొంచెం పొడిగించటం దీర్ఘం చేయటం అంగా దేవతాహ అది ఆ దేవతాహ పొడిగించారు చూడండి దాన్ని దీర్ఘస్వరితము అని సో ఇది కాక పులతము అని ఇంకో స్వరం వస్తుంది ఈ విధంగా ఈ స్వరాలు అన్నీ ఉన్నాయి మొత్తానికి ఇప్పటికి నేను ఎన్ని ఐదు స్వరాలు చెప్పాను పులతం కూడా కలుపుకుంటాయి దీర్ఘ పులతం ఇంకోటి ఆరు స్వరాలు మనకి యజుర్వేదంలో బాగా దృఢంగా కనపడుతూ ఉంటాయి ఈ స్వరాలన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి వాటిని యథాతథంగా ఉచ్చరించాలి అది కూడా శిక్షలో భాగము వర్ణస్వర తర్వాత మాత్రా హరస్వాద్యాహ అది మాత్ర బలం బలం కూడా సిద్ధం బలం ప్రయత్న విశేష మీరు ఉచ్చరించేపుడు వర్ణము స్పష్టంగా ఉండాలి స్వరం బాగుండాలి మాత్ర కరెక్ట్గా ఉండాలి మాత్ర అంటే ఉచ్చారణ కాలము ది టైం టేకన్ ఇప్పుడు నేను మీకు చెప్తా చూడండి మాత్రలు ఎలాగోను ఆ ఒక మాత్ర ఆ రెండు మాత్రలు మూడు మాత్ర ఇది వ్యవస్థ అది ఒక మాత్ర అలా డిఫైన్ చేశారు ఒక మాత్ర దానికి డబుల్ ట్రిపుల్ సో ఇది ఉచ్చారణ ఇప్పుడు మీరు ఆ అకారం చేర్చకుండగా హల్ ఉందనుకోండి అది అర్ధమాత్ర అంటారు దాన్ని ఇప్పుడు ఉదాహరణకి రామా అని మనం రామా అని అంటాం నార్త్ ఇండియా వెళ్ళరు అనుకోండి రామ్ అంటారు అక్కడ రాసి ఇది మా అని రాస్తారు కానీ పలికేది రామ్ అని దాన్ని హలంతం చేసేస్తారు మధ్యలో పదం మధ్యలో వస్తే హలంతం చేయరు మళ్ళా మధ్యాహ్న అని ఉందనుకోండి మధ్యాహ్నం అలాగే దాన్ని హలంతం చేసి పలకరు చిగురుని వస్తే మటుకు హలంతం చేస్తారు అది హిందీలో అలా చేయడం సమ్మతమే అది హిందీ భాష యొక్క లక్షణం అది కానీ హిందీలో మాత్రమే చేయరు దాన్ని సంస్కృతంలో కూడా అలాగే చేసేస్తారు అంటే ఏమైంది అక్కడికి ఉచ్చారణలో ఆ స్వారస్యం కొంత దెబ్బతిన్నట్టే లెక్క ఎందుకంటే హిందీ ఉచ్చారణ చేసేస్తారు సంస్కృతానికి కూడా హిందీ ఉచ్చారణ ఇప్పుడు శ్రీరామ జయ జయ జయ రామ అది త్రయోదశాక్షరి మహామంత్రం అది శ్రీరామ్ జై జై జై రామ్ అన్నారు అనుకోండి అక్కడికి శ్రీరామ్ అంటే టూ అండ్ హ్యాఫ్ జై వన్ త్రీ అండ్ హ్యాఫ్ రామ్ వన్ అండ్ హాఫ్ ఫైవ్ ఆ రకంగా మొత్తం తొమ్మిదో ఎనిమిదో అవుతుంది అది పదమూడు అవధం శ్రీరామ జయ రామ జయ జయ రామ అది సంస్కృత పదం అది జయ జయ అంటే సర్వోత్కృష్ఠుడు వై ఉండుము అని అర్థం లోటు మధ్యమ పురుష వచ్చినాం దాన్ని తెలుగులో జై అని చేసేసారు జై జ ఐ కారా ఎక్కడి నుంచి వచ్చిందో ఈ జై భగవంతుడికి తెలియాలి ఇట్ ఈస్ నాట్ శాంస్క్రి ఇట్ ఈస్ నాట్ తెలుగు వర్డ్ ఇట్ ఈస్ అ శాస్క్రీట్ వర్డ్ శాంస్క్రీట్ వర్డ్ని మీరు వాడేప్పుడు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని జయమును పొందుము అని అనాలి లేకపోతే జయ అనాలి అంతే కానీ జై జై అని అన్నా ఇదే మనం ఎలక్షన్ మీటింగ్లో అక్కడ పర్వాలేదు కానీ మంత్ర ఉచ్చారణలో అలా ఉండకూడదు త్రయోదశాక్షర మహామంత్రం అంటే త్రయోదశాక్షరం ఎక్కడైంది ఇట్ ఈజ్ నాట్ త్రయోదశి అక్షర ఇట్ ఈస్ అష్టాక్షర అలా ఉండకూడదు సో కరెక్ట్ ఉచ్చారణ ఉండాలి అదే అంటే ఏమిటి జయ అనే దాంట్లోకి జై అనే దాంట్లోకి కాలభేదన్ని నేను చెప్తాను చూడండి జయ రెండు అకారాలు ఉన్నాయి రెండు మాత్రలు రెండు హల్ హల్లులు ఉన్నాయి జకార జకారాలు రెండు అర్ధమాత్రలు మూడు మాత్రలు జయా మూడు మాత్రలు జై అన్ని మాత్రలో తెలిసిన ఐ దీర్ఘం అది రెండు మాత్రలు జకారం రెండున్నర మాత్రలు సో మూడు మాత్రల దాన్ని రెండున్నర మాత్రలకి కుదించారు రెండు వర్ణాలనే ఒక వర్ణానికి కుదించారు మాత్రల్లో డిఫరెన్సు వర్ణాల్లో డిఫరెన్సు స్వరం ఏం చెప్తాం స్వరం మంత్రంలో వచ్చినప్పుడు ఆ యకారానికి స్వరితం ఉంటుంది మంత్రంలో వేద వచ్చినప్పుడు వాడి వాడి చేత ఏం స్వరితం పరిగిస్తాం వాడి జై జై అంటూ ఉంటాను సో సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఉచ్చారణ ఈ ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి కాబట్టి మాత్రలు స్పష్టంగా ఉండాలి అంచేతనే చెప్తాను నేను ఒక హ ఒక అచ్చు పక్కన ఇంకొక అచ్చు వచ్చినప్పుడు మధ్యలో ఒక అర్ధమాత్ర గ్యాప్ ఉన్నామని ఒక శాస్త్రం ఒకటి అది నేను ఉప అథాత సమూహితయా ఉపనిషదం సో సంగూహితయా రెండు మాత్రలు ఊ ఒక మాత్ర మధ్యలో అర్ధమాత్ర గ్యాప్ ఇచ్చారు అథాతస్థం హితాయ ఉపనిషదం అలా అనకూడదు గ్యాప్ ఇవ్వాలి అథాతస్ హితాయా ఉపనిషదం జస్ట్ స్కిప్ ద బీట్ సో ఈ రకమైనటువంటి వ్యవస్థ అంతా ఉన్నది దీన్ని బాగా విద్వాంసులు చక్కగా పఠిస్తారు వేద పండితుల్లోనే కొంతమంది కంగారు కంగారుగా చెప్పేస్తూ వీటి విషయంలో శ్రద్ధని వహించారు మనస్సు పెట్టరు హడావిడిలో మనస్సు పెట్టరు ఈ ఊళ్ళో ఇప్పుడు లేరు రామస్వామి ఘనపాఠి గారిని ఒక ఆయన ఉండేవారు రాణిగంజిలో ఉండేవారు నేను ఆయన దగ్గర కొంత అధ్యయనం చేశాను ఆయన ఈ ఉచ్చారణని పర్ఫెక్ట్గా చేసేవారు లక్షణము అని వేద లక్షణము కూడా ఆయన బాగా చదువుకున్న మహా విద్వాంసుడు కాబట్టి ఆయన ఉచ్చారణ చాలా ఉన్నత స్థాయిలో ఉండేది ఈ వేద పండితులు ఉంటారు చూడండి వేద సభల్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళందరూ ఆయన ముందు మంత్రం చెప్పడానికి భయపడేవారు ఎందుకంటే ఆయన ముట్టుగాయలు వేసి ఇవ్వడు ఎరే తప్పు చెప్తున్నావురా అని అంతమందిలోనూ అనేసి ఆయనకి కనపడదు ఆయన దృష్టి లేదు అంత శ్రవణమే తప్పు చెప్తున్నావురా అని ఎంత అలా పట్టుకుని అనేసివారు ఎవరినైనా స్పేర్ చేసేవారు కాదు వై హీ షుడ్ కేర్ వాట్ ఫర్ హీ షుడ్ బి లైక్ దట్ ఓన్లీ సో ఆయన ఆ ఉచ్చారణ ఈ శిక్ష విషయంలో అంత పకడ్బందీగా ఉండేవారు శిక్ష కాదు జ్ఞానం విషయంలో కూడా మహావిత్వం ఇప్పుడు లేరు ఆయన నో మోర్ ఎనీవే ఎవరికైనా మీలో ఎవరికైనా ఆయన చూసుంటారేమో అనే ఉద్దేశంతో నేను పేరు చెప్పాను సో ఈ ఈ విధంగా మాత్రలు కూడా హరస్వము ఒక మాత్ర దీర్ఘము రెండు మాత్రలు తర్వాత పులుతము మూడు మాత్రలు ఈ భేదమును చక్కగా పాటిస్తాం మనం చెప్పాలి ఇప్పుడు జపం అది చేసేప్పుడు ఊరికే పరుగులు పరుగులు పరుగులుగా చేసేస్తే మనసు యొక్క రజోగుణం తగ్గించడం కోసం కదా జపం వచ్చింది మీరు నూట ఎనిమిది మాలని పది నిమిషాల్లో చేయగలుగుతాము ఐదు నిమిషాల్లో కూడా చేయగలుగుతాము అంటే మీరు పది నిమిషాల్లో చేస్తేనే మంచిది ఎందుకంటే ఐదు నిమిషాల్లో ఫినిష్ చేసి ఏముంది కాదు మూడు మాలలు చేద్దాం అక్కర్లేదు పర్వాలేదు ఒక్కమాలే చేయండి కొన్ని టైం ఉంటే చేయండి మూడు మాలల్లో అయితే రెండే చేయండి అయితే ఒకటే చేయండి కానీ ప్రతి వర్ణము ప్రతి అక్షరము నోరు పట్టి విధంగా ఉచ్చరించే పక్షంలో మనస్ఫూటి ఉచ్చరిస్తే మానసికమైన ఉచ్చారణ వాట్ ఎవర్ ఇట్ ఈస్ భావనను కూడా మనస్సు దాని మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తూ మీరు చేస్తే పూర్ణ ప్రయోజనం సిద్ధిస్తుంది కాబట్టి ఇదంతా కూడా యథాతథంగా కరెక్ట్గా చెప్తేనే మంచిది దీన్ని కొంచెం చేదస్తా ఉంటారు ఆ చేదస్తం ఉండడం అవసరం ఇగో ఇదంతా చేతస్తం ఇవన్నీ ఉండాలంటున్నాడు ఆయన శిక్షామ వర్ణ స్వర మాత్ర బలం సామ సంతాన ఈ ఆరు కూడా కరెక్ట్గా ఉండాలి అంటే మీరు అలా చేదస్తంగా ఉచ్చరించేదే పద్ధతి ఇక మాత్రా హ్రస్వాద్యా బలం అంటే ప్రయత్న విశేష అది కొన్ని అక్షరములను మనం తేలికగా తేల్చి పలకాలి అంటే ప్రయత్నం తక్కువ కొన్ని అక్షరాలని ఒత్తి పలకాలి ఏ ఒత్తి పలుకు అని అంటారు అంటే వాడు తేల్చేసేసి చెప్తున్నాడంటే ప్రయత్నం సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఒత్తి పలకాలి ఒత్తి పలకాల్సి వచ్చినప్పుడు ఒత్తి పలకాలి చందో్యోధ్యమృతువా అంటే చందో అమృత అలాగే తేల్చి పలకడం కుదరదు కొత్త వయ అంటే చా దగ్గరే తేల్చేయడం చందోభ్యో అని మొదలు పెడతాయి అది ఛా అంటే ఛా అంటాడు ఇంకా భ్యో లేదు ధ్యా లేదు అవి రెండు కూడా చెప్తే ఆ దగ్గరికి వస్తే చా తేల్చేయడం కాబట్టి ఏ అక్షరాన్ని తేల్చి పలకాలి ఏ అక్షరాన్ని ఒత్తి పలకాలి దాన్ని ప్రయత్న విశేషము అంటారు అదంతా కూడా మీకు లఘువులో బాగా సిద్ధాంతం విస్తారంగా వస్తుంది శాంస్క్రీట్ ఈజ్ ఏ హైలీ ఫోనటిక్ లాంగ్వేజ్ శాంస్క్రీట్ ఎ ఫోనటిక్ వేదోచ్చారణ మరింత ఫోనటిక్ అది కాబట్టి ఆ ఉచ్చరించేటువంటి పద్ధతిని కూడా జాగ్రత్తగా నేర్చుకుని ఉచ్చరించాలి నేను ఆర్య సమాజ యజ్ఞం హవనం జరుగుతుంటే నేను చాలాసార్లు చూశాను ఐ లైక్ ది హవన్ వెరీ మచ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎక్కడైనా హవనం అవుతుందంటే నాకు అవకాశం వస్తే నేను కూర్చుని ఐ విల్ ఫా ఫాలో ఐ విల్ ఎంజాయ్ ఇట్ కూర్చొని చూస్తాను ఎందుకంటే సిస్టమేటిక్గా చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కానీ నేను ఏమనుకున్నానంటే ఆ మంత్రోచ్చారణ ఇంకొంచెం దాన్ని ఇంప్రూవ్ చేస్తే బాగుందని నాకు అనిపించింది ఎందుకంటే ఇన్ని అంశాలు పెర్ఫెక్ట్గా ఉండి ఆ ఉచ్చారణ దగ్గరకు వచ్చేప్పటికీ ఆ పెర్ఫెక్షన్ రాకపోవడానికి కారణం ఏమిటో కూడా నాకు తెలిసిపోతూ ఉంటుంది కారణం ఏమిటంటే ఆ ఉచ్చారణ చేయడానికి ప్రయత్నం సరిగ్గా చేయకపోవడమే కారణం ఆ ఎఫర్ట్ పొటప్ చేయాలండి మనసు ఏం ఇన్హెరిటెన్స్ కాదు కదండి తండ్రి గారి ఆస్తి తొడుక్కు వచ్చినట్టుగా రాదు ఎవడు తపస్సు చేస్తే వాడికి లభిస్తుంది కనుక ప్రయత్నం చేసి చే అందరూ వల్ల కాదు నేను చూసిన ఒకటెండు చోట్ల కొంతమంది బాగా చెప్తారు అదేనది విద్వాంసులు సర్వత్రా ఉంటారు నా అభిప్రాయం అందరూ అని కాదు బట్ నేను చూసిన ఒకటి రెండు సందర్భాల్లో నాకు ఇటువంటి అభిప్రాయం కలిగింది కనుక అటువంటి తేడా రాకుండగా ప్రయత్నం ఉచ్చరించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది స్పష్టంగా ఉండాలి కొన్ని వర్ణాలు మహాప్రాణములు అల్పప్రాణములు అని వివరించారు అల్పప్రాణములు అంటే ప్రాణం అంటే శక్తి తక్కువ బలం పెడితే ఆ వర్ణోచ్చారణ సరిపడుతుంది దాన్ని అల్ప ప్రాణము ఎక్కువ బలం పెడితే మహాప్రాణము అంటారు సో మహాప్రాణాన్ని అల్ప ప్రాణాన్ని మనం కలగా పలకం చేసి కూర్చోబెట్టకూడదు కర్మ కర్మ అంటే మీరు కకారాన్ని మహాప్రాణం చేసి కూర్చోబెట్టారు అలాగనకూడదు అది కకారం అది తేలువు తేల్చి పలకాలి సుఖము దాన్ని ఒత్తే పలకాలి సఖీయా అనకూడదు సఖీయా అనాలి సో మహాప్రాణము అల్ప ప్రాణము ఆ భేదాన్ని విడిచిపెట్టరాదు సో ఇది దట్ ఈస్ బలం ప్రయత్న విశేష తర్వాత సామ వర్ణాం మధ్యమవృత ఉచ్చారణం సమత సన సంతతి సంహితేర్థ ఇవి రెండూ కూడా ఉండాలి సామ సంతాన ఈ లక్షణాలు కూడా ఉండాలి ఇది నేను ఎగ్జాంపుల్స్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే సో దట్ పీపుల్ ఈజీలీ అండర్స్టాండ్ రిలేట్ చేయడం ఈజీ అవుతుంది పాజిటివ్ అండ్ నెగిటివ్ వేరెవర్ పాసిబుల్ ఈ సామోచ్చారణ అంటే సామా అంటే మధ్యమ వృత్తిలో ఉచ్చరించాలి వృత్తి అంటే వాక్య ఉచ్చారణము అంటే వచ్చేటువంటి శబ్దము అది వ్యాపారము వ్యాపారం అంటే ఎఫర్ట్ అనమాట ప్రయత్నం ఇది మధ్యమంగా ఉండాలి ఇప్పుడు నేను ఏదైనా చెప్పే నాలుగు మాటలు ఉన్నాయని మంత్రం ఉందనుకోండి ఆ మంత్రం మరీ నీరసంగా చెప్పాను అనుకోండి నేను శీక్ష శ్యామ వర్ణస్వర మాత్రా బలం అలా చెప్పాను అనుకోండి నాకు జపం చేసుకుంటు నాలో నేను చదువుకుంటు బాగుంటే బాగుండొచ్చు కానీ మీకు అనుకూలంగా ఉండదు అది కాబట్టి అలా చెప్పకూడదు కొంచెం స్వరం పెంచి చెప్పాలి మధ్యమ వృత్తిలో ఉండాలి తర్వాత కొంతమంది వైదికులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ని హైలైట్ చేసుకుంటూ పోతారు వైదికులు ఉన్నారనుకోండి వాళ్ళు నేను బాగా ఎరుగుతున్న వాళ్ళందరినీ వేద నాకు అనుభవంలో ఉన్న విషయం వాళ్ళందరూ నాకు బాగా తెలుసున్నవాళ్ళే కానీ వాళ్ళలో వాళ్ళ యొక్క మెయిన్ మెయిన్ స్కాలర్షిప్ ఎక్కడుంది కేవలం వచ్చారు ఘనాపాఠీ గారు ఉన్నారనుకోండి ఆయన ఊరికే ఆ పదాలను ఇటు అటు తిరగేసి బోర్లేసి చెప్పడమే తప్పించి దాని అర్థం గురించి ఆయన ఏమీ చెప్పరు కదా గణ గణానాన్త్వా గణపతి గుంహ వా మహే ఆయనకి తెలియదు ఆయన మాత్రం గణానాన్వా త్వా గణానా గణానాన్వా గణపతి గణపతింత్వా గణపతి గా గణపతి అని అలా మొదలుపెట్టి అలాగే మహావేగంగా ఉల్లాసంగా చెప్పమంటే చెప్తారు సో ది ఎంటై ది పర్సన్ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఉచ్చారణం బట్ హీ ల్యాక్స్ ఇన్ ది మీనింగ్ సో నాకు చేతనైన నేను ప్రజెంట్ చేయాలి కానీ నాకు సంబంధం లేనిది నాకు చేత కాని దాంట్లోకి నేను ప్రవేశించను కొంతమంది అలా ఉంటారు ఇదో పద్ధతి అనమాట ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పూజ అది బాగా దిట్టంగా చేయించేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంత పూజ చేయించేస్తున్నారు ఆయన సన్యాసం ఏమిటి ఇంత పూజ చేయించేస్తున్నారు ఏమిటంటే దాని అసలు రహస్యం ఏమిటంటే ఆయన నాలెడ్జీ ఆస్పెక్ట్లో అంత స్ట్రాంగ్ కాదు ఆయన దేంట్లో స్ట్రాంగ్ అది కొంచెం దాన్ని చూపించుకోవాలి కదండీ ఇప్పుడు నేను అనుకోండి నేనుతో వేదాంతం చెప్పంటే చెప్తాను కానీ నన్ను ఏమో శాస్త్రం గురించి ప్రసంగం చేయమంటే నేనేం చెప్తాను నేను అంచేతనే జ్యోతిష్ శాస్త్రం అనే మాటే ఎత్తాను పైగా మాట ఎత్తితే కూడా ఎలా ఎత్తుతాలో ఆత్మ సర్వము ఆత్మీయ అది పెద్ద ఇబ్బంది చెప్తాను సో మై హైలైటింగ్ ఈజ్ ఎల్స్వేర్ అదే కొంత జ్యోతిష్ శాస్త్రం వచ్చిన వాడిని కూర్చోబెట్టారనుకోండి ఈ ఆత్మ విషయాలు అట్టబెట్టండి ముందు మన ప్రస్తుతం పరిస్థితి ఏ రాశి ఆయన భావ ఎవడు అది సైకాలజీ హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుంది ఎవరికి చేతనైంది వాళ్ళు హైలైట్ చేసుకుంటారు కాబట్టి వేద పండితులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బలం వాళ్ళ స్ట్రెంగ్త్ స్కాలర్షిప్ అంతా ఉచ్చారణాయి కాబట్టి అర్థం అనేది వాళ్ళ జీవితంలో ప్రవేశించలేదు మెజారిటీ ఆఫ్ దమ్ అట్లీస్ట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉచ్చారణనే రకరకాలుగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు సడన్గా పెద్ద సౌండ్కి తీసుకెళ్ళిపోతారు చక్కగా చెప్తూ ఉంటారు చెప్తూ సడన్గా సౌండ్ పెద్ద చేసేస్తారు ఎందుకంటే అలా నేను నేనున్నప్పుడు అంటాను అదే ఎంతో శ్రమ పడిపోతూ ఆ కంఠం ఎంత నొప్పి పుట్టేస్తుందంటే అది ఏం పట్టించుకోరు అండి నేను చెప్తాను అబ్బాయి అలా వద్దండి అని చెప్తూ ఉన్నాను రామస్వామ ఘనపట్టి గారు కోప్పటి గారు అంత గట్టిగా చెప్పిన ఎందుకంటే ఆయన విద్వాంసుడు అయిన మీరు గమనించారా ఎప్పుడైనా వేద పండితులు సడన్గా పెంచేస్తారు సౌండ్ ఎంత సౌండ్ పెంచేస్తారంటే త్రీ టూ లెవెల్స్లో పెంచటం నేను ఎరుగుతాను మామూలుగా ఘన చెప్తూ ఉంటారు అయితే చిట్టొచ్చేసి వస్తువుందంటే సడన్గా పెంచేస్తారు ఉదాహరణకి అస్విన్ీలగ్రీవా ఇలా చెప్తూ ఉంటారు ఇంకా చెప్పేస్తారు అని మైకులన్నీ విరిగిపోయిట్లో చెప్పేస్తారు అక్కర్లేదు అలా చెప్పను అక్కర్లేదు నేను పక్కన ఉంటే బిబ్బే అంత శ్రమపడకండి తగ్గించండి అని అంటారు అంటే అయిపో వచ్చిందండి సరే అలా చెప్పక్కర్లేదు పైగా శాస్త్రం ఏమని చెప్తుందంటే అలా చెప్పకూడదని చెప్తుంది శిక్షాశాస్త్రంలో అంతలా పెంచు అని చెప్తుంది వాళ్ళు అంటారు కూడా కొంచెం మనం జనాన్ని ఆకర్షించడం కోసం అలా చెప్పాల్సి ఉంటుందని అంటారు ఎందుకంటే అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు స్వస్తి చెప్తూ ఉంటే అంచేతనా ఇంకా పూర్తి వచ్చిందనే శతమానం భవతి అనేప్పటికే అయిపోవచ్చుందిరా అని అందరూ సర్దుకుంటారు ఎవరికి కాబట్టి ఆ రకంగా కొంత లౌకిక వ్యవహారం చేస్తూ ఉంటారు ఆ రకమైన సరి కాదు సామా సామా అంటే సమత తుంచి చిగురుదాకా మనం కూడా సన్యాసం రిసీవ్ చేసుకునేప్పుడు కూడా నా కర్మణ ప్రజయాధనే చెప్పి యో వేదాదౌ అక్కడికి వచ్చేవడికి సౌండ్ పెంచుతారు కొంచెం పెంచడం శోభ యో వేదాదౌ ప్రోక్తో అక్కడికి కొంచెం పెంచితే అయిపో అర్థం దానికి దాన్ని మరీ పెంచేశారు అనుకోండి అందరూ ఆ హడిలి పోయిట్లాగా చిన్నపిల్లలు కంగారు అలా చేయకూడదు సామా సో మీరు ఎప్పుడైనా వేద సభలు అటెండ్ చేస్తే మీకు ఈ ఐడియాస్ అన్నీ తెలుస్తాయి మాదో వేదసభ ఒకటి కాకినాడలో నేను నిర్వహిస్తూ ఉంటాను మా గురువు గారి పేరు మీద కుంబెల కామేశ్వర ఘనపాఠి స్మారక వేదసభ అది శ్రావణ ఏకాదశి నాడు జరుగుతుంది సాయంకాలం జరుగుతుంది ఆ సభకు వంద యాభై మంది నూట అందరికీ చక్కగా సత్కారాలు అది చేస్తాం మేము సో బాగా జరుగుతూ ఉంటుంది గత మూడేళ్ళగా జరుగుతుంది ఏడాది కూడా ఉంది సెప్టెంబర్ మూడో తారీఖున సో ఐ నో ది హోల్ ఎంఫైర్ ఆ టైంలో లేదు కాకినాడలోనే ఉంటాను అదే రోజు ఇంకో మూడు వేద అవుతాయి వాటికి నేను వెళ్తూ ఉంటాను ఎనీవే సో అక్కడ ఇవన్నీ చూస్తాను నేను సామ అంటే వర్ణానం మధ్యమ ఉచ్చారణం సమత పాఠం చెప్పేప్పుడు కూడా ఆ మధ్యమ ఉచ్చారణ అవసరం అది చాలా ఇంపార్టెంట్ మరీ పెద్ద కంఠం పెట్టేసి చెప్పేయూడదు అలాగనే మరీ నీరసంగా చెప్తే విని వాళ్ళు శ్రమ పడాల్సి ఉండదు దే హ్యావ్ టు అప్లై మోర్ అటెన్షన్ టు క్యాచ్ ది వర్డ్స్ అలాగ ఉండకూడదు బా ఇంత గిట్టిగా చెప్తున్నాడు అని కొంచెం దూరంగా జరిగి కూర్చుకునేట్లాగా ఉండకూడదు మధ్యమ చెప్తూ ఉండాలి బట్ పాఠం విషయంలో దాని అది అంత ఇంపార్టెంట్ కాదు మంత్ర పఠనం దగ్గరకు వచ్చేపటికి ఈ అంశాలన్నింటినీ కూడా ఈ ఆరు అంశాలని పెట్టుకోవాలి సామ ఐదవది సంతాన సంతాన అంటే సంతతి ప్రవాహము అని అర్థం కనెక్షన్ ఈ పిల్ల మనకి ఆఫ్ స్ప్రింగ్ చిన్న చిన్న పిల్లలు సంతానము అని అంటారు దాని వంశము అలా ప్రవహిస్తుంది వంశం బ్రేక్ అయిపోకుండా కంటిన్యూ అవుతుంది అభిప్రాయం అంచేతనే దానికి సంతానము పేరు వచ్చింది కాబట్టి సంతాన అంటే సంతతి శంకరులు సంతతి అంటే అని తెలుగులో సంతతి అంటారు అదే అర్థంలో చిన్న పిల్లలు ఉండడానికి మీనింగ్ ఇస్ దిస్ ఈజ్ హౌ ఇట్ మీన్స్ దాట్ సో దానికి సంహిత అని పేరు సంహిత అంటే కలిసి ఉండడం ఇప్పుడు ఉచ్చారణ చేసేప్పుడు ఇది ఒక మరొక ఎంత తరో ఎనాలసిస్ చూడండి ఉచ్చారణ చేసేప్పుడు కొంతమంది ఎలా ఉచ్చారణ చేస్తారంటే చాలా మరీ స్లోగా ఉచ్చారణ చేస్తారు మీరు ఎప్పుడైనా మహర్షి మహేష్ యోగి వేదిక ఛానల్ వస్తూ గమనించారా మీరు చూసి నేను ఎక్కడో చూశాను అది వాళ్ళు మంచి పండితులు కానీ వాళ్ళకి ఎవళ్ళో పురమాయించారు ఈ పురమాయింపు ఏమని మీరు స్లో డౌన్ చేసేయండి అని వాళ్ళు ఎంత స్లో డౌన్ చేసేసారంటే సంహిత లోపించింది అని నేను అనేక నాకు అనిపించింది వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అనుకున్నాను వాళ్ళు మంత్రాలు బాగా చెప్తారు దాంట్లో సందేహాలు వాళ్ళు వాళ్ళు ఊరికే ఆషామాషిగా చెప్పరు మంచి విద్వాంసులు కానీ మంత్రాలు ఎలా చెప్తారంటే ఇంకా మంత్రం ఇంకెప్పుడు మొదలు పెడతాడో తెలీదు ఇంకా ఆ మంత్రానికి ప్రిపరేషన్ అనమాట ఉరిగే పెదువులు ఇటు కదుపుకోవడం ఓపతి గుంహవామహే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా ఏమిటది ఇస్ దిస్ ది వే టు డెల్ఏ మంత్రం నో సంహిత అనేది దోషం వచ్చేస్తుంది అలా ఉండకూడదు మంత్రం అలా చెప్పడమో దోషమే ఇంకో కొంతమంది చెప్తారు ఇంకా నువ్వు అహరంజవాహ వేసే నాణ్య దిశాంజపత ఏనుమో వృక్షేభ్యో అది కేశూనామత జనో ఒస్పింజరా తిశ హీనాంపత జనమో అని ఇలాగ ఎంత మహావేగంగా చెప్తారంటే నేను అక్షరాలన్నీ స్పష్టంగా చెప్పాను వేగంగా చెప్పాను అవి పోతాయి ఇది ఈ రకంగా చెప్తాను రెండు తప్పు అలా చెప్పకూడదు ఆ వేగం అన్నది ఎలా ఉండాలంటే ఏది మిస్ అవ్వకూడదు అలానే మరీ ఎద్రవాళ్ళకి విసుగు కలగకూడదు నెక్స్ట్ అండవిటి వీడింగ్ కాదు నెక్స్ట్ మంది మాట అండవిటి గణనాం కానీ త్వా అండం గణపతి మండ వాక్యం పూర్తయిందంటే నిద్రపోతాడు అంతే మళ్ళీ నిద్ర లేకపోతే తర్వాత వాక్యం అలా ఉండకూడదు ఏదో ఛానల్స్ టీవీ ఛానల్స్లో అలాగే ఏదో చేస్తూ ఉంటారు అరగంట ప్రోగ్రాం అని ఉంటుంది వాడు అందజేసేది ఒప్పసరం ఉంటుంది ఏమి ఉండదు అరగంట ప్రోగ్రాం ఉపన్యాసాలు ఉంటాయి ఎరగంటలో ఎన్ని పాయింట్స్ మీకు దొరుకుతాయని చూస్తే ఓ పాయింట్ దొరికితే మీరు కృతార్థులే ఏం విషయం ఏముండదు గాలి పోగేసి కాలక్షేపం ఏదో కొంతమందికి అదే సరిపడుతుంది కాబట్టి నేను ఉచ్చారణ విషయంలో ఆ సంహిత అనేది లోపించింది అంటే ఎలా ఉండాలన్నదానికి మీకు నేను దృష్టాంతం చెప్పాను అలా ఉండకూడదు ఐ ఐ పర్సనల్లీ డు నాట్ సపోర్ట్ ఇట్ నేను విద్వాంసులు కూడా దాన్ని అంగీకరించాలి రామస్వామి కనబడి గారు అయితే చివట్లు పెట్టి ఉండేవారు సో అలాగా సంతాన విచారణ విషయంలో ఆ దోషం ఉండరాదు ఈ లక్షణాలు ఉండాలండి ఇది మనం తప్పకుండా తెలుసుకోవాలి అంటున్నారు ఆయన సో అందాము ఏష శిక్ష శిక్షా అధ్యాయే సోయం శిక్షాధ్యాయ ఉదిత ఉప సంహారాథ అది సో ఇుక్తీ ఏాధ్యాయ అని పూర్తయింది కదా అది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏష శిక్ష అర్థ అర్థ ఈ విషయమంతా కూడా శిక్ష నేర్చుకోవాలి ఓకే ఏం ఓకే ఏ ఏవం అన్నా ఏషా ఓకే ఏం శిక్షిత్యహ ఏషంట్ మ్యాటర్ సో ఈ విధంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఏ చెప్పుకునే మంత్రాలు మనం ఎనభై రెండు మంత్రాలు వల్లించక్కర్లేదు ఏ కొద్ది నేర్చుకున్నా సుస్పష్టంగా నేర్చుకుంటే సరిపడ ఇప్పుడు ముఖ్యంగా మనలాంటి సాధకులు ఉన్నారనుకోండి మనం ఎన్ని మంత్రాలు నేర్చుకుంటాం రుద్రము చమకం పురుష సూక్తం మంత్రపుష్పం మేధా సూక్తం దుర్గా సూక్తం ఇలాంటివి వరద ఇక్కడికి మహా ఎక్కువ చాలా అయిపోయింది ఇది అప్పుడే ఇది అప్పుడే ఫోర్ ఇయర్స్ కోర్సు చెప్పేశాను నేను అప్పుడే సో మనం నేర్చుకున్నవి కొద్ది పర్వాలేదు ఇంకే ఉన్నవన్నీ నేర్చుకోవాలనే పట్టుదలక్కర్లేదు నేర్చుకున్నది ఏదో శుభ్రంగా స్వచ్ఛంగా వీలైనంత స్వచ్ఛంగా నేర్చుకుంటే దానివల్ల మహాఫలం లభిస్తుంది ఊరికే ఇంత పోగేసామన్నట్లు కాకుండా నేర్చుకున్నది ఏదో కొద్దైనా పర్వాలేదు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చి నాకు మూడో అష్టం సంహితలో మూడో అష్టంలో మొదటి పన్నం ప్రజాపతి రకామహిత అనే ఒక పన్నం ఉంది ఆ పన్నం చెప్పండి అయ్యని అడిగారు అడిగితే నేను అన్నాను చెప్తాను మూడో అష్టంలో మొదటి పన్నం చెప్పమన్నాడంటే ఏదో కొంత గొప్ప నేర్చుకుని ఉంటాడని నేను అనుకున్నాను సమర్థుడై ఉంటాడు అని కాకపోతే మూడో అష్టం ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నాగేమో ఐన్స్టైన్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పమని అడిగాడు అనుకోండి అంటే ఏదో న్యూటన్స్ లాస్ ఇవన్నీ తెలుసుంటాయని మీరు అనుకుంటారు కానీ ఊరికే మాట వరుసగా అడిగే అనుకుంటారు నేను కూడా అలాగే అనుకున్నాను అనుకున్నా కూర్చోండి కూర్చున్నారు సరే ఆయన మంచి సమర్థుడై ఉంటాడని ఏం చదివారు అని ఇవన్నీ చదివానంటే ఆ బాగుంది కూర్చోండి మొదలుపెట్టాను ప్రజాపతి రకామయత ప్రజాసృజే ఏతి అంటే ఆయన రెండు సార్లు అనేసి దాన్ని అనేస్తే దాని తర్వాత నేను అనేస్తాను అలా మహావేగంగా వెళ్ళిపోతుంది లేకపోతే భూమాళ్ళంతా ఆయన అది అనేప్పటికీ నాకు ఏమిటి ఇలా అంటున్నారు ఏమిటి దీన్ని అని నాకు డౌట్ వచ్చింది సరే పొడుగు ఎక్కువైపోయింది ప్రజాపతి రకామయత అన్నాను ఆయన అది లేదు హీ హీ కెనాట్ సే దట్ ఆల్సో ప్రజాపతి అంటే అది తప్పుగా అన్నాడు ఆయన అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏమంటే మీరు ఎవో వచ్చునన్నారు కదా మీరు ఏదో ఒకటి అనండి నాకు ఒక ఒక మంత్రం అనండి మీ నమ్మకం వచ్చిన వచ్చు నమ్మకం రాకపోవడం నమ్మకం వచ్చినండి ఒక మనసానండి నమో భవాయ చరుద్రాయ చానండి అంటే అన్నారు ఆయన నేను చెప్పాను ముందు మీరు నమ్మకం సరి చేసుకోండి ఈ ప్రజాపతి రకా కంగారు ఏం లేదు ఐ ఐ డి నాట్ టీచ్ హింగ్ బికాస్ హీ హీ కెనాట్ వెర్ ఈస్ ది క్వశ్చన్ సో వై ఐ సెడ్ ఎనీ నో వై ఐ సెడ్ అందుకోసం చెప్పాను ఏషితవ్య నేర్చుకోవాల్సి ఉంటుంది కొంచెం చిన్న వయస్సులో అయితే ఇవి ఇటువంటివి నేర్చుకోవడం తేలిక పెద్ద వయస్సులో అర్థానికి ప్రాధాన్యం ఇచ్చి నేర్చుకుంటారు చిన్న వయస్సులో అర్థం ప్రవేశపెట్టకూడదు వాడికి ఇంకెక్కడి నుంచి సహనం చేసా అర్థము అధిభూత అధిభూతం అంటే ఏమిటి అధ్యాత్మం అంటే ఈ విన్నాము అనేది అటువంటివి ఏమీ నేర్పకూడదు చిన్న వయస్సులో ఏం చేయాలంటే బాగా కంఠస్థం చేస్తూ ఉండాలి మెమొరైజ్ చేస్తూ ఉండాలి ఉచ్చారణ సరి చేయాలి వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఉచ్చరిస్తారు పెద్ద వయస్సులోకి వచ్చేప్పటికీ ఈ ఉచ్చారణాంశాలని తక్కువ చేసుకుని బాగా తగ్గించుకుని మినిమం ఏవో అట్టేపెట్టుకుని జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవాలి దైక్ దట్ వీ హ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ అప్రాప్రియేట్లీ సో ఏష శిక్షిత్యో అర్థ అంటారు ఇది మీరు ఎవరి దగ్గర ఆచార్యుల దగ్గర కూర్చొని నేర్చుకోదగ్గ సంగతి ఇప్పుడు శీక్షాధ్యాయ పేరు కదా దీనికి శీక్షాధ్యాయం పేరు ఎందుకు వచ్చింది ఎస్మిన్ అధ్యాయే శిక్షా స్వయం శిక్షాధ్యాయ ఏ అధ్యాయంలో అయితే అధ్యాయం అంటే అనువాకం ఆ పారాగ్రాఫ్ ఆ పారాగ్రాఫ్ అదో అధ్యాయం అది ఏ అధ్యాయంలో అయితే శిక్ష అంటే ఈ ఉచ్చారణ పద్ధతులు ఆరు రకాలుగా ఆరు అంశాలని మనస్సులో పెట్టుకుని పరిగణనలోకి తీసుకుని మీరు ఉచ్చరించాల్సి ఉంటుంది అని దీనిని దీంట్లో బోధించారు కనుక దీనికి శిక్షాధ్యాయ ఇతి ఉక్త ఈ శిక్షాధ్యాయము ఇతి ఉక్త ఇతి అంటే ఏవం ఈ విధముగా ఉక్త చెప్పబడి ఉన్నది ఈ విధముగా అంటే ఏంటి ఆరు చెప్పారు చూడండి వర్ణ స్వర మాత్రాబలం సామ సంతాన ఈ ఆరు అంశములతో కూడి ఉన్నట్లుగా బోధించబడి ఉన్నది ఉక్త అంటే ఉదిత ఉక్త అని అన్నమెందుకు చెప్పారు కదా పైన ఆరు చెప్పారు కదండీ ఆరు చెప్పి మళ్ళీ చెప్పబడినది అన్నమెందుకు అంటే ఉక్త అయితే అంటే అయిపోయింది శిక్ష గురించి చెప్పిదేదో చెప్పడం అయిపోయింది ఉపసంహారం చేసేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి దానే పట్టుకుని సాగతీయడం కాదు అక్కడికి అది అయిపోతుంది మనం ఉపనిషత్తు ప్రధాన అర్థప్రధానమైన వాళ్ళం మనం మనం ఉచ్చారణే సర్వం కాదు మనకి కాబట్టి ఆ ఉచ్చారణలో ఉండే అంశాలు ఆరు అనేసుకుని ఉక్త ఇచ్చుక్త అంటే ఉపసంహారము దాపిక్ ఈస్ కంక్లూడెడ్ దేర్ తర్వాత అధ్యాయం మొదలు పెడదాము అందాము సహ నౌ యశ సహనౌ బ్రహ్మ ఓకే దీనికి చిన్న అవతారిక అందాము అధునా సంహితపనిషత్ ఉచ్యతే ఇంకా ఇప్పుడు కూడా అర్థంలోకి పూర్తిగా రాలేదు ఇది చాలా చక్కటి సైకాలజీ ఐ లైక్ ది డెవలప్మెంట్ వెరీ వెల్ మొట్టమొదటి ఈ మొట్టమొదటి శిక్షాధ్యాయ అనువాకంలో ఏం చెప్పారు కేవలము ఉచ్చారనే చెప్పారు గేమీ లేదు కొంచెం ముందుకు వెళ్తే కేవల జ్ఞానభాగం వచ్చేస్తుంది తెలుసుకోవాల్సినటువంటిదే అంతా ఎవ్రీథింగ్ యూ హెవ్ టు అండర్స్టాండ్ అండ్ ఎసిమిలేట్ అది వచ్చేస్తుంది ఇక్కడ అసలు అండర్స్టాండింగ్ అనే మాటే లేదు ఉచ్చారణ దగ్గర అక్కడ ఉచ్చారణ మాటే లేదు జ్ఞానభాగంలో ఈ రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఏమిటంటే ఉచ్చారణ మీద మనస్సు పెడుతో అట్ ది సేమ్ టైం ఉచ్చారణకి అతీతంగా జ్ఞానభాగంలోకి మనిషిని డెవలప్ చేయాలి అంటే ఉపాసనని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఉపాసన ఒక ఒక విషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఏమిటి ఆ మంత్రాలను మీరు ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చారణ క్రమంలో ఇటువంటి దృష్టిని మీరు చేయండి అని ఉపాసన అంతా నేను మీకు వివరంగా చెప్తాను సో ఏం ఉపాస ఉపనిషత్ అంటే ఉపాసన అనర్థం అధునా సంహితపనిషత్ ఉచితే సంహిత యొక్క ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే ఉపాసన సంహిత సంహిత అంటే వర్ణములను కలిపి ఉచ్చరించుట చెప్పాను కదా సంహిత సామసంతాన సంతానమే సంహిత ఆ సంహిత ఏది గలదో సంహిత అంటే కరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువ గ్యాప్ మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు మరీ గ్యాప్ లేకుండా మింగేయొద్దు ఒక పద్ధతిలో మీరు ఒక సరైన క్రమంలో కరెక్ట్ స్పీడ్లో కారు క్రూజింగ్ స్పీడ్లో నడుపుతారు చూడండి అలా చెప్పాలి మంత్రం క్రూజింగ్లో చెప్పుకుంటూ పోవాలి హడావుడి ఉండకూడదు ఏం చేయకూడదు ఎలాంటి రుద్ర ఇది శివరాత్రి ఉత్సవం అప్పుడు నమ్మకంతో చమకంతో అభిషేకం అటువంటి కార్యక్రమాలు సర్వత్రా జరుగుతాయి మన బ్లిస్ ఫీల్డ్లో కూడా చిన్న వ్యవస్థ ఉంది అలా చేసే వ్యవస్థ ఉంది మీరు అందరూ అవకాశాన్ని పెట్టి రండి వీలుంటే రండి మీరు దాని గురించి శ్రమపడద్దు సో మీరున్న దేవాల సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్తారు ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఆ రుద్రాభిషేకం చేసి ప్రయత్నం చేసుకుంటారు కదా భక్తులు సో రుద్రాభిషేకం చేసేప్పుడు క్రూజింగ్ స్పీడ్లో చెప్పాలి నమస్తే రుద్రమన్యవోష నమస్తే బాహుభ్యా ముతే నమ అని ఇలాగా సౌండ్ కూడా మరీ ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు స్పీడ్ కూడా క్రూయిజింగ్ స్పీడ్ ఆ క్రూయిజింగ్ స్పీడ్కి సంహిత అని పేరు ఇంతకుముందు ఆ సంహితకి సంబంధించి ఒక ఉపాసన ఒకటి ఉన్నది ఇక్కడ వివరంగా వస్తుంది ఆ ఉపాసన నీవు చేయవలసినవి అంటే ఇప్పుడు ఏమైంది ఉచ్చారణలో నుండి వీడిని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఉపాసన అంటే కేవలం ఉచ్చారణతో తాగిపోతే దాని పేరు సంహిత ఉచ్చారణతో తాగిపోవద్దు గ్రోయలిటిల్ మోర్ సో దట్ వన్ మోర్ స్టెప్ బికమ్స్ ఈజియర్ ఫర్ జ్ఞానం సో ఆ సంహితలో ఉపాసనని ప్రవేశపెట్టడం ఉపాసన అంటే మెకానికల్గా చెప్ప చెప్పేసే సందర్భంలో మనస్సుని దాని ఎందు ప్రవేశపెట్టి ప్రయత్నమే ఉపాసన అయితే మెకానికల్గా చెప్పేయచ్చు ఎంత మెకానికల్గా చెప్పేయచ్చు అంటే అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయిందా అప్పుడే నమ్మకం అనిపించి అంత మెకానికల్గా చెప్పచ్చు తప్పు రాదు అసలు తప్పు ప్రసక్తే లేదు అన్ని స్వరాలు అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి మెకానికల్గా పది నిమిషాల తర్వాత ఓ అప్పుడైపోయిందో అసలు అన్న అప్పుడు గుర్తు వస్తుంది నమోరు రుద్రేభ్యం అంటే అబో అయిపోయిందా అప్పుడే అప్పుడు గుర్తు వస్తుంది నమోరు రుద్రేభ్యం అనేప్పుడు ఇంక అయిపోయింది అంతే యూ హెవ్ కమ్ టు ది ఎండ్ అలా మెకానికల్గా చెప్పుకుంటూ పోతారు ఎందుకంటే బాగా వల్ల వేసేసి పెడతారు ఆ వేధాన్ని బండరాయిని వల్లించినట్టుగా వల్లించేస్తారు ఇంక అసలు తప్పు వచ్చే పనేలేదు నేను పండితుడు పరీక్షిస్తుంటే చూశాను ఒక్కొక్క పన్నంలో ఒక్కొక్క ఒక్కొక్క అనువాకం పర పరీక్ష పరీక్ష అంటే మౌఖిక పరీక్ష పరీక్షాధికారిలో కూర్చుంటాడు విద్యార్థి అక్కడ కూర్చుంటారు మొట్టమొదటి పన్నంలో అనువాకం అడిగారు విషయత్వాన్ని పన్నం దాంట్లో అనువాకం అడిగారు మా గర్ర రొస్తే దివం అని అందించారు అందిస్తే ఆ అనువాకం అంతా చెప్పేయాలి చెప్తున్నాడు చెప్తూ తప్పు చెప్పాడు తప్పు చెప్తే ఈ పరీక్షాధికారి అన్నారు ఆదిలోనే హంసపాదు మొట్టమొదటి పర్ణంలోనే తప్ప అన్నాడు ఈయన అనేప్పటికీ ఆయన మనస్సు మంచి పండితుడు అతను చివుక్కుమని నెత్తి మీద మీద కండువా ఉంటుంది చూడండి ఆ కండువా పైకి తీసేడు తీసి ఇలా చుట్ట అక్కడ పెట్టాడు నెల మీద కూర్చొని ఉంటాడు కదా బట్ దాని మీద ఒక గుద్దు గుద్దాడు ముష్టిఘాతం ఇచ్చి ఈ పైన తప్పితే ఇంక ఈ జన్మలో పరీక్ష ఇవ్వను అన్నాడు అంటే అబ్బే అంత ప్రతిజ్ఞ చేయక్కర్లేదమ్మా అని పాపం పరీక్షాధికారి సముదాయించాడు రెండో పన్నో అడిగాడు ఇంకా తప్పలేదండి అతను ఎనభై పన్నాలు తప్పకుండా చెప్పాడండి అందరూ కూడా సభ అంతా కూడా మహానందపడిపోయి ఆయన పట్టా ఇచ్చేశారు మంచి పండితుడు నేను ఎరుగుతున్నా ఆయన ఆయన అష్టావకరుడు అంటూ ఉంటారు సో ఈ విధంగా ఉచ్చారణలో అంత బలంగా వల్లిస్తారు అంత బలంగా వల్లించిన వాడు వాడు పన్నం చెప్పడం ప్రారంభిస్తే మెకానికల్గా చెప్పుకుంటూ పోతాడు అర్థం దృష్టి ఎప్పుడూ లేనేలేదు అర్థం తెలుసుకోవాలనే లక్షణమే లేదు కదా అయిపోయింది చదువు ఏదో అయిపోయింది అంతే అంత మెకానికలే ఎప్పుడైనా మనస్సు పెడితే ఆ వలస గుర్తు పెట్టుకోవడం వల్లనే మనస్సు పెడతాడు తప్పించి ఇంకా అంతకుమించి మనస్సు పెట్టడం అలా ఉండకూడదు అక్కడ కొంచెం ఉపాసనని జోడించినట్లయితే ఆ మనస్సును దాని మీద ఉచ్చారణ మీద పెట్టడం అనే లక్షణం అలవాటు పడుతుంది వాడు జ్ఞానాన్ని కూడా పొందడానికి యోగ్యతని సంపాదించుకుంటాడు ఆ మెకానికల్నెస్ పనికిరాదు అందుకోసం ఇక్కడ శృతి ఒక ఉచ్చారణకి సంబంధించిన ఉపాసనని విధించుచున్నది తత్ర అధునా సంహితపనిషత్తు ఉచ్యత అయితే ఆ సంహితపనిషత్తు వల్ల ఎంతో ప్రయోజనమున్నది అని ఇంకా విషయాలన్నీ కూడా వస్తున్నాయి ఇది వి విల్ టేక్ అప్ ఇన్ టుమారోస్ క్లాస్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి हरि ओम श्री गुरभ्यो नम हरी ओम तत्सृष्णापणमस्तू